జ్యేష్ఠరాజం సాదర శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా నుసంపా అహమం తమ నాశయాత్మో జ్ఞానదీపేన భాస్వత చాలా గొప్ప శ్లోకం బుద్ధియోగమును గురించి ప్రస్తావించే సందర్భము కానీ అవతరిక భాష్యకార్థి కిమర్థం కస్య తత్ప్రాప్తి ప్రతిబంధహేతో నాశకం బుద్ధియోగం తాంధానాం దాసి అని ప్రశ్న ఇది అపేక్షాయా ఆహా ప్రశ్నేమంటే భగవానుడు బుద్ధియోగాన్ని ఇస్తాము దేవతలు కూడా మనను అనుగ్రహించాలని అనుకున్నప్పుడు వచ్చి మన ఇల్లు వాటిని ఊడ్చి వెళ్ళరు చీపురు పట్టుకుని మనల్ని అనుగ్రహించాలనుకుంటే మనకి బుద్ధిని ఇస్తారు సరిగ్గా ఆలోచించి సరైన యాక్షన్ తీసుకునేటువంటి బుద్ధిని ఇస్తారు దేవతలు మనల్ని శిక్షించాలనుకుంటే మన బుద్ధిని జరగడతారు కాబట్టి బుద్ధి బుద్ధి ఏదో మనిషి యొక్క జీవితం కాబట్టి ఇక్కడ బుద్ధి యోగమును ఇచ్చేదనే ఎందుకోసం ఈ బుద్ధి యోగము అంటే కిమర్థం అంటే మోక్షము కొరకు మోక్షము అంటే తన స్వరూపమును తాను తెలియటయే మోక్షం నా స్వరూపం ఇచ్చిది అని తెలుసు మోక్షం తను స్వరూపనిష్ఠుడై ఉండుటయే మోక్షం ఇంకంతకంటే వేరే మోక్షమేమి లేదు మోక్షము అంత సరళమైనది తన స్వరూపములో తాను ఉంటే మోక్షము బంధము కల్పితము మోక్షము కూడా కల్పిత కల్పిత బంధము యొక్క నివృత్తికే మోక్షము అని కాబట్టి ఇప్పుడు తాను ఏది కాదో అది తెచ్చిపెట్టుకో అది తీసుకురావాలి అంటే కష్టపడాలి కానీ తాను ఏదై ఉన్నాడో అది మోక్షము అంటే ఇంకా కష్టపడాల్సిందే ఇంకా దీంట్లో ఆయన ఇచ్చేటువంటి బుద్ధియోగం ఏముంది దానివల్ల ఉపకారం ఏమిటి అంటే తాను ఏదే ఉన్నాడో కొంచెం త్రోట్ ప్రాబ్లం వేర్ విత్ మీ తాను ఏదే ఉన్నాడో అది తనకు దూరంగా ఉన్నట్లుగా మనిషి ఉంటాడు తాను పూర్ణుడై ఉండి తాను అయోగ్యుడను అభాగ్యుడను అనే అనే విధంగా జీవిస్తాడు నిజానికి ఆత్మ ఆత్మ అంటే నా స్వరూపము ఏది నేనో అది ఆత్మ ఆత్మ అంటే అదేదో పై పైదేదో కాదు దూరంగా ఉన్నదేదో కాదు నేను ఏదియో అదే ఆత్మ నేను అనే అనుభవం ఏది కలదో దానికి మూలంలో ఉన్న స్వరూపము దాని మీద ఏ రకమైన అధ్యారోపములు లేకుండా ఇతరం అనాత్మ యొక్క ధర్మములను దాని మీద మీరు ఆరోపించకుండా ఉండాలి అంత చేస్తే చాలు ఆత్మస్వరూపమే మోక్షము ఆత్మ అంటే తాను ఏదియో అది ఆత్మ ఎత్తికో తెలిసిన నిత్య శుద్ధ బుద్ధ ముత్త స్వభావ అని శంకరుడు పదే పదే యొక్క ఉంటారు అంటే ఆత్మ యొక్క స్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముత్త నిత్య అంటే కాలంలో అతీతమైనది పుట్టుక మరణము లేనిది ఆత్మ యొక్క స్వభావం స్వరూపం కానీ వీళ్ళు నేను పుట్టాను దిత్తుకా అనుకుంటాను ఇది ఎలాంటిదంటే నెక్లెస్ అనుకుంటుంది అయ్యో నేను పుట్టాను ఎప్పుడో దుక్కుతాను అని నెక్లెస్ అనుకుంది కానీ నెక్లెస్ కనుక తాను బంగారమే ఈ రూపం తాను కాదు ఈ రూపం తన మీద వచ్చిన ఆరోపణ తప్ప స్వతహాగా స్వరూపములందు తాను బంగారమే అని తెలుసుకుందనుకోండి నెక్లెస్ అప్పుడు దానికి పుట్టుకాలను దుక్కుతాను సో అంత సింపుల్ అది సో అదేవిధంగా ఈ దేహేంద్రియాదులు ఈ రూపం ఏదైతే కలదో ఈ రూపమే నేను నేను అనుకుంటాడు మనుషులు రూపానికి ఖర్చు ఉంటారు రూపమున్నందు ఆసక్తి కలిగి ఉంటారు ఆ రూపమునుందే ఆసక్తి అలా నా ఇది మారకూడదు ఇలాగే ఉండిపోవాలి ఎవరిలో ఉన్న రూపము అది మార్పులు చేర్పులు రాకూడదు అది అలాగే ఉండిపోవాలి జుట్టు నల్ల చర్మం ముడతలు పడకూడదు అని వీడు అనుకుంటాడు అది సంభవం అవుతుంది తర్వాత ఈ రూపం ఇలాగే ఉండిపోవాలి ఎంతకాలం ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళని ఇంకో పది వేసుకోండి తొంభై కొన్ని తొంభై ఎనభై ఏమి వంద ఏళ్ళు బతికేవాళ్ళు చెప్పాలి ఏదైనా కొడుకున్నాను ఏర్పడి వంద వేసుకో అంటే ఆ రూపము అది డిసించి క్రియేట్ అలా ఉండిపోవాలి అని అనుకుంటాడు వాస్తవంలో తాను ఆ రూపము కాని ఆ రూపము తప్పక పుట్టి దిట్టేది కానీ అది తాను ఏది కాదో దాని ధర్మాలను తనపై ఆరోపించుకుని నిత్యుడైన ఆత్మ పుట్టిదిట్టేదిగా వీడి చేత తెలియబడుతూ దాని పేరే అజ్ఞానము తర్వాత ఆత్మశ వీడేమనుకుంటాడు నేను అపవిత్రుడని ఇప్పుడు పవిత్రుడని అయ్యాను చూడండి అలా ఉంటున్నా పవిత్రత కోసం ఇది చేయాలి అది చేయాలి అపవిత్ర అని ముందు అసలు ప్రారంభమే అపవిత్ర నేను అపవిత్రులను అయోధ్యులను అభాగ్యులను అని తన గురించి ఆ విధంగా ఆరోపించకూర్చుంటాను తర్వాత బుద్ధ నిత్య బుద్ధుడు జ్ఞానస్వరూపుడు కానీ ఈ జడమైన దేహమే తన స్వరూపము అని సమకుడుతో ముందుడు అంటే సంసార బంధం అన్నది యథాథ్యంగా లేదు కానీ తన ఎందు లేని బంధాన్ని తాను కంపించుకుని మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు మనిషి ఎలా ఉంటాడంటే ఎవేవో పిచ్చి పిచ్చి ఊహలు చేసుకుని తాము చేసిన ఊహలే సత్యమని భ్రమపడి ఆ భ్రమలో జీవిస్తూ అనేక దుఃఖాలని అనుభవిస్తూ గరువుని మోస్తూ మనిషికి తేలికగా హల్కాగా అంటారు హైదరాబాద్ హల్కా ఫంకాగా బతకడం కూడా చే అది అజ్ఞానం అట్టిది సో కాబట్టి నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావులైన ఆత్మ పుట్టి విట్టేదిగా అపవిత్రమైనదిగా బద్ధమా అన్నట్లు మనకు అనుభవానికి రావడానికి హేతులేదు అజ్ఞానం ఈ అజ్ఞానమనే ప్రతిబంధకము ఉండబట్టియే వీడికి తన యొక్క పూర్ణత్వము అనుభవములకు వచ్చుటలేదు అజ్ఞానమునే ప్రతిబంధకం ఏ ప్రతిబంధకమును పోగొట్టుటకై బుద్ధియోగమును ఇస్తాడు భగవంతుడు అని ప్రశ్నక తత్ప్రాప్తి ప్రతిబంధ హేతు నాశకం బుద్ధియోగము సో తన యొక్క స్వరూపమైన పూర్ణత్వమును మానవుడు గుర్తించి పూర్ణుడుగా నిలిచి ఉండుట అంటే జీవన్ముక్తి అని పేరు అటువంటి జీవన్ముక్తిని పొందే ఉపాయం ఏమి అంటే బుద్ధియోగం ఈ బుద్ధియోగం ఏం చేస్తుంది వీడు నిత్యముక్తుడైనప్పుడు వీళ్ళు మళ్ళీ జీవన్ముక్తి ఎందుకు అవసరమైనది అజ్ఞానము చేత తాను నృత్యముక్తుడనని గుర్తించలేకపోవటం వలన మరైతే అదే అదే ఆటంకం అదే ప్రతిబంధించటం అజ్ఞానమే ప్రతిబంధించటం అజ్ఞానమనే ప్రతిబంధకాన్ని తొలగించేది జ్ఞానము జ్ఞానమనే దీపము వెలిగించుకోవాలి జ్ఞానమనే దీపం వెలిగించుకోవాలి అంటే వీరు బుద్ధియోగమును కలిగి ఉండవచ్చు ఆ బుద్ధియోగాన్ని నేను ఆ ప్రతిబంధకము జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకోవడానికి కావాల్సిన ప్రతిబంధకము తొలగిపోయి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము గల స్వరూపము ఆవిష్కృతము ఆ విధంగా మనిషి జీవన్ముక్తుడై కృతార్థుడైపోతాడు కాబట్టి ఇది చాలా ప్రాక్టికల్ కూడా ఏదో థియరిటికల్ గా అని మీరు అనుకోద్దు చాలా ప్రాక్టికల్ మన గురించి మనకున్నటువంటి భావజాలమే మనం ఈ సంసారంలో పడే దుఃఖాలకు పెట్టు మనిషి పిచ్చి పిచ్చి కల్పనలు చేసుకుంటాడు ఇమాజినేషన్ కానీ తాను చేసిన ఈ కల్పనలు అయథార్థములు అని కూడా తెలుసుకోలేదు మూర్ఖములు ఎవరు వాళ్ళు చెప్తే ముని వింటాడా అది కూడా చేతారు పొర్వానికి ఒక తన ఇవి రెండే ఉన్నాయి అన్నారు రెండే రెండే మిస్టేక్స్ చేస్తాను ఒకటే తనంతా తాను తెలుసుకోరు ఇంకొకళ్ళు చెప్తే చేయలేనడు సో ఆ మూర్ఖంగా ఉంటూ ఏవేవో ఊహలు చేసుకుని తాను చేసిన ఊహలే సత్యములని భ్రమిస్తూ మనిషి సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి వీడికి జ్ఞానదీపం వెలిగించే అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆవశ్యకమైనటువంటి పరిస్థితి మనస్థితి మనస్సు యొక్క పరిస్థితి ఏమిటంటే దానిపై బుద్ధియోగం ఆ బుద్ధియోగాన్ని ఈశ్వరుడు తనకు మనకు అనుగ్రహించినట్లయితే వెంటనే జ్ఞానదీపాన్ని వెలిగించేసుకుని మనము మనస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులం అయిపోవచ్చును ఇంకా ఆటంకమేమి అటువంటి బుద్ధియోగాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాను సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బుద్ధియోగము తొలగించే ఆటంకమేమి అంటే జ్ఞానమే బుద్ధియోగము తొలగించే ఆటంకము ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం మనకు వస్తుంది బుద్ధియోగము అంటే నేను చాలా చెప్పాను చూడండి బుద్ధియోగం అనేది చుట్టూ ఉన్న జగత్తును చూస్త దృష్టం తల్ నష్టం ఏదైతే దృశ్యమో ఇది తప్పక నశించేది ఇది సత్యము కాదు ఇది శాశ్వతము కాదు దృష్టమైన జగత్తు లేకపోతే దృశ్యమైన జగత్తు దృశ్య జగత్తు అది అసత్యము కల్పితము దాంట్లో వాస్తవికత లేదు దాంట్లో యథార్థత లేదు అది కాల ప్రవాహంలో కొట్టుకుపోయేదే కానీ నిలబడేది కాదు దానికి యథార్థత లేనే లేదు అని అని తెలుసుకోవడము దాన్ని బుద్ధియోగం అంటారు అది ఇది బుద్ధియోగ బుద్ధియోగం యొక్క ఒక యాస్పెక్ట్ బుద్ధియోగం యొక్క రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఎత్ కృతకం తద ఏదైతే మీరు కర్మ చేసి సంపాదిస్తారో లేక సాధిస్తారో అది కాల ప్రవాహంలో పుట్టుకుపోతుంది తప్ప అది నిలబడేది కాదు కాబట్టి మీరు యజ్ఞయాగాది కర్మలను కామ్య కర్మలు చేసి మీరు స్వర్గాది లోకాలను సంపాదించినా అవి నిలబడేవి కావు పోతాయి కాబట్టి ఈ కామ్య కర్మలు చేసి స్వర్గాది లోకాలను సంపాదించటము నిష్ఫలం అని తెలియచా అది బుద్ధి కాబట్టి బుద్ధియోగంలో ప్రధానమైన అంశము మూడు ఒకటి యద్ష్టం తన నష్టం రెండు ఎత్ కృతకం తదనిత్యం మూడవది అంతర్ముఖత్వము నేను మీకు అధ్యాత్మ అధిభూత అధిదైవ అధ్యాత్మ మూడు లెవెల్స్ లో బుద్ధియోగాల గురించి మీకు మనవి చేస్తున్నా ఇది మనం చేసి ఉన్నాము సో తన తన స్వరూపము తాను తెలుసుకోవాలంటే బహిర్ముఖుడై ఉద్ ధరించే జన్మ బహిర్ముఖుడై మీరు సాధించే జోట ఆత్మతీర్థం సో సుప సంహితలో వస్తుంది ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రామ్యంతి తామసా జన తామసులైన జనులు అంటే దేహమే ఆత్మాని ధరించి వాడు తామసులను పడతారు అటువంటి జనులు అదిగో తీర్థము అని ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటారు సరే ఆత్మతీర్థం పరం తీర్థం అసలైన తీర్థము మనల్ని పావనము చేసేది ఉద్భరించేది అది ఆత్మస్వరూపము ఇది ఏ సర్వోత్కృష్టమైన తీర్థం ఆ తీర్థము తెలుసుకుని వీడు కావాలి దానికి వీడు అంతర్ముఖుడై ఉండాలి సో బహిర్ముఖుడుగా బాహ్యమునందు ఉండే శబ్దస్పర్శాదులైనందు సుఖము కలతని బాహ్యమునందు ఈశ్వరుడు బాహ్యమునందులు ఉన్నాడని తనుల్లో లేడని ఇదంతా కూడా జ్ఞానం కాబట్టి బుద్ధియోగము యొక్క మూడవ లక్షణం ఏమంటే అంతర్ముఖుడై ఉంట ఈ మూడు ఎవడే ఎందు ఉంటాయో వాడు బుద్ధియోగము గలవాడే అవును అటువంటి బుద్ధియోగమును పొందిన వాడికి కలిగే ప్రయోజనం ఏమిటంటే జ్ఞానం అనే వెలిగించుకోగలుగుతాడు సో శ్రీకృష్ణుడు తేషామేవ అనుకంపాథం ఆ భక్తుల యొక్క శ్రేయస్సు కొరకు వారికి శ్రేయస్సును కలిగించట కొరకు వారిపై ఉండే దయ కారణంగా వారికి శ్రేయస్సును కలిగించాలనే అభిప్రాయంతో నేనేం చేస్తానంటే అహం అజ్ఞానజం తమహాశం ఇప్పుడు కూడా చూడండి మీరు ఈశ్వరుని ఆరాధిస్తే మీకు ఈశ్వరుడు గుడి శివడు గుడీస్ ఇస్తాడని అనుకుంటారు వీళ్ళకి గుడీస్ అంటే తెలుసా గుడిస్ అంటే బహుమానాలు సో నాకు పది లక్షలు డబ్బు కావాలి అదొక గుడి లేకపోతే నాకు సంతానం కావాలి సంతానం కావాలి భారతదేశంలో ఇప్పటికే నూట ముప్పై కోట్ల సంతానంతో సతమతం అవుతున్నారు ఇంకా సంతానం కావాలని యజ్ఞాలు యాగాలు వ్రతాలు చేస్తూనే ఉన్నారు కొంతకాలం సంతానం కావాలని వ్రతాలు మానేస్తే కానీ పాపులేషన్ పరిష్కారం కాదేమో లాగా ఇంకేదాలు ఏమనుకోకండి సో మొత్తానికి ఏదో ఒక కోరిక ఏదో ఒక గుడిస్ కావాలి లేకపోతే పేరు ప్రతిష్టపడతాం స్వర్గం కావాలి మరొకటి కావాలి మరొకటి కావాలి అంతులేని కోరికలు సో ఆ కోరికలు ఆ గుడిస్ ఈశ్వరుని ఆరాధించేస్తే ఆయన ఆ గుడిస్ ఆ కోరిక మనం చేత పొగబడే పదార్థాలను మనం మీద పడేస్తాడు మనం వాటి సంఖ్యలో భక్తిని ఎండి పెట్టాడు ఉండదు ఇప్పుడు అంటే సో ఈశ్వరుణ్ణి ఆరాధించి మనం పొందగలిగే శ్రేష్టమైన ప్రయోజనం ఏం చెప్పాలంటే మనం తప్పనిసరిగా కోరదగ్గ ఒకే ఒక కోరిక అదేమిటంటే ఈశ్వరుడు నా హృదయంలో ఉండే అజ్ఞానమును తొలగించగల అది కోరిక వీడు నాకు ఆయుర్దాయం కావాలని కోరుతాడు ఆయుర్దాయం కావాలని కోరతాడు ఏంటంటే సత్స్వరూపుడు ఆయుర్దాయం కావాలని కోరుకుంటాడు దేవుడిని చూశారు ఎందువల్లంటే తను చచ్చిపోతానేమోననే భయం లేదు ఆ భయం ఎందుకు వచ్చింది తనకు మృత్యువు లేదు అనే అజ్ఞానం వల్ల ఆ భయం వచ్చింది ఆ భయాన్ని బట్టి తాను చచ్చిపోతానేమోనని దగ్గ పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఏం కోరుకోవాలి నాకు ఇంకో పదేళ్లు బతకడానికి అవకాశం ఇవ్వమని కోరితే పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చచ్చిపోవడం కదా కాబట్టి నాకు ఆయుద్దాయాన్ని ఇవ్వమని కోరడాని కంటే నేను చచ్చిపోతా అనే భయాన్ని కలిగించే అజ్ఞానమును తొలగించుము కోరడం మంచిది కదూ అజ్ఞానము తొలగించుకుని ఎవ్వరూ కోరలేదు ఎవరికే అక్కర్లేదు ఆ నాకు అజ్ఞానమును తొలగించుము అని ఎవడైనా ఇప్పుడు అర్థం చేసుకుంటే విన్నారా ఎక్కడైనా సో పుత్రార్థ ఇవ్వటే పుత్రాలు ధనార్థ కార్యార్థీలభతాయి కార్య అంటూ ఇలా లేదు కార్యార్థీలభుతాయి కార్యము అంటే ఇలా ఉంటుంది తప్ప అజ్ఞానమును పోగొట్టుకోవాలని కోరుకునే వాడికి అజ్ఞానము పోను అని నాకెక్కడా కనపడలేదు నీకెక్కడ కనపడిందేమో చూడలేదు ఎందుకంటే అజ్ఞానము పోవాలని వీళ్ళు కోరుకున్నావు ఇప్పుడు ఒక వచ్చి నాకు దండం పెట్టాడు చాలా లెక్క పెడితే నేను ముక్కుండిపోయి ఆయన నీకు జ్ఞానము లేబోయే అజ్ఞానం తొలగిపోవుగాక అని ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తే ఏం స్వామిజీ ఇలా మాట్లాడతారు నేను అజ్ఞానంలో ఉన్నాను అనుకుంటున్నారా నేను నాకు జ్ఞానం లేదన్నా నేను అభిప్రాయా అని అందర ఆయన తిరగబడతారు అవసరం తొంపాటిస్తేవాళ్ళు అలా అనుకోవాలి శుభం పోయి అతను అలా ఆశీర్వదంలో కోప్పంటారా ఎందుకంటే అజ్ఞానంలో మనం ఉన్నాము ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అనే అదుర్దార ఎవరికి తర్వాత ఒక రెండు వచ్చి నమస్కారం చేస్తాను మళ్ళీ గట్టిగా నమస్కారం చేసి భగవంతుడు బుద్ధియోగము ముక్తి పడతా అని నేను ఆశయం లేదు అంటే అక్కడ మరి బుద్ధియోగం అంటున్నారు కర్మయోగం ఉన్నారు జ్ఞానయోగం ఉన్నాను ఈ యోగం ఎక్కడికి పట్టించేవాళ్ళు అనంటే నేను ఉన్నాను అర్థం ఏమిటో అడిగాడు అర్థంగా ఉంది సద్బుద్ధిని ఇచ్చుదాకా అని అర్థం అద్బుద్ధి అని నేను ఇప్పుడు బుద్ధియోగం అంటే కూర్చొని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సద్బుద్ధిని ఇచ్చుదా అంటే మళ్ళీ ఏమండి ఇలా మాట్లాడతారు మేము పళ్ళు తీసుకొచ్చి దండం పెడితే సద్బుద్ధి అదే ఆశ్రయించాం అయితే ఇప్పుడు నా కుబుద్ధి సద్బుద్ధి కాదంటారా చెడ్డబుద్ధి ఉందా నాకు నీకేం నీకేం తెలుసు అది నా చెడ్డబుద్ధి సో ఇలాగా అంటే మనిషికి జ్ఞానము పోగొట్టుకోవాలి అని ఆకాంక్షయే ఉండదు తర్వాత నాకు సుఖము కావాలి అని దేవుణ్ణి పూజలో పెట్టాడు సుఖము కావాలి అంటే అర్థమేంటండి సుఖము లేదు కదా నాకు సుఖము లేదు కావాలి సుఖము లేదని ఎవడు అనుకున్నాడు పూర్ణ ఆనంద స్వరూపుడు వెళ్తున్నాడో వాడు నాకు సుఖము లేదు అని కోరుకున్నాడు కుబేరుడు లక్ష్మీదేవి దగ్గరికి పోయి అమ్మ నా దగ్గర కొంత ధనాన్ని ఇవ్వని కోరినట్లు లేదు కుబేరుడంటే సకల సంపదల నిధి ఆయన దగ్గరే ఉంది ఆయన లక్ష్మీదేవి అమ్మ నాకు ధనాన్ని ఉమ్మని అంటే తన దగ్గర నిధి ఉందనే సంగతి కూడా ఆయనకి తెలియటం అజ్ఞానం అలా ఉంటాడు కాబట్టి ఈశ్వర నాకు సుఖము నిమ్ము అని కోరకూడదు ఎందుకంటే నాకు సుఖము లేదనే ధనము కలిగించింది కాబట్టి నాకు అజ్ఞానమును పోకూడదు అని కోరటం ఈశ్వర నాకు ఆయుర్ధాయము ఇమ్ము అని కోరడం లక్షం ఆయుర్ధాగిస్తే ఏం చేస్తారు హిందూ కేటం చదువుకుంటే ఇంకొకటి కాలం ఆస్కారం కాబట్టి ఆయుర్ధాయము అని నాకు అజ్ఞానమును తొలగించింది ఆయన అజ్ఞానాన్ని తొలగిస్తే వీడికి ముత్యువే లేకుండా అమూతత్వాన్ని జీవన్ముక్తిని వీడు పంపుతారు విట్ ఈస్ వెరీ ట్రూ వెరీ ప్రాక్టికల్ మీరు అది అర్థం చేసుకోవాలి వెరీ ప్రాక్టికల్ దేహాభిమానాన్ని విడిచిపెట్టుట సంభవము ఇట్ ఇస్ డూ ఎబుల్ యూ కెన్ డూ ఇట్ దే బై ద ఫియర్ ఆఫ్ డెత్ విల్ బి గాన్ ఫియర్ ఆఫ్ డెత్ ఉండదు మీరు జీవన్ముక్తులుగా శ్రేడంలో ఉంటారు పోంటారు కదా దట్ ఇస్ డూ ఎబుల్ కాబట్టి నాకు అజ్ఞానమును పోగొట్టు అజ్ఞానం నుంచి వచ్చే వాసనలు అజ్ఞానజం తమ అజ్ఞానం నుంచి పుట్టే పుట్టేటువంటి తామస వాసనలు తామసములైన వాసనలు మనిషిని తమో నెట్టివేసేటువంటి వాసనలు జడమైన దేహంతో తాదాత్న్ని చెంది జీవించే వాసనలు అది పోగొట్టమని నేను పోగొడతాను అటువంటి బుద్ధియోగం గల వాళ్ళ బుద్ధియోగాన్ని వాళ్ళకి ఇస్తాను నేను బుద్ధియోగాన్ని ఎప్పుడైతే ఇచ్చానో వాళ్ళ యొక్క అధ్యాత్మ అధిభూత అధిదైవ స్థితి చక్కగా తెలియన్గా ఉంటుంది అటువంటి వాళ్ళ యొక్క హృదయంలో అజ్ఞానం అనే చీకట ఏదైతే ఉన్నదో లేదంటే అజ్ఞానం ముందుకు చిన్న తామస వాహనలు అనే చీకట ఏదైతే ఉన్నదో ఆ చీకటిని నేను ఎలా పోగొడతాను అంటే దీపం ఒకటి వెలిగించి పోగొడతాను జ్ఞానభూత అయిన భాష జ్ఞానాన్ని దీపంతో పోలుస్తారు ఈ శ్లోకం దగ్గర ఉంది ఈ భాష్యము చాలా విలువైన భాష్యం తర్వాత అసలు దేవాలయ వ్యవస్థ కూడా ఈ అజ్ఞానం చీకట్లను పోగొట్టే జ్ఞానం అనే దీపము దాని చిత్తూరు నిర్మాణం అవుతుంది ఇదంతా కలిపి నేను ఒకసారి ఎక్కడో ఒకసారి ఒక ప్రజెంటేషన్ కింద ఇచ్చా ఇసి టాపిక్ ఆ దేవాలయంలో ఉండేటువంటి ఏ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అనేక ప్రతీకలు ఉంటాయి ఆ ప్రతీకలన్నీ కూడా ఆత్మస్వరూపానికి సంబంధించినవి అజ్ఞానంలో పోగొట్టుకున్నట్లు ఉద్దేశించినవి అని అనే టాపిక్ మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం మరి మా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డైరెక్ట్ గా రికార్డు చేసి ట్రాన్స్లేట్ చేసి కొత్తాన్ని మళ్ళీ నమ్మకాన్ని నాకు నాకు అప్పచెప్తే దాన్ని నేను ఎడిట్ చేసి వచ్చిన పుస్తకం చేశాను హార్ట్ ఇస్ ది ఒక ముల్లి బుక్ సో ఆ బుక్కుల కాపీలు కూడా చాలా మందికి అయిపోయాయి జన్మ కూడా లేవు Because it became a very popular book. Anyway, so, our Christian and I have to do so, this word that I developed. This is the one that is a sloka. The devalaya in the Pratikala also is the one that is a sloka. The devalaya in the Pratikala is the one that is a sloka. The devalaya in the depa is the one that is a part of the depa. The dhambhaguli is the one that is a depa. That is the second one. అఖండ దీపము అంటే అది ఎప్పుడూ ఆరికోకుండా వెళ్ళి ఎక్కడే పెడతారని అభిప్రాయం కారణం కూడా మరి పెద్ద దీపం ఉండదు చిన్న దీపం పెద్ద దీపం ఉంటే రోజంతాల్లో ఆయిల్ బోల్ అంతా సాగేస్తుంది ఈ ఆయిల్ అనేంతా మళ్ళీ ఆయిల్ అనేది పూర్తి కింద తయారీ అందుకోసం అలా ఉండతూ చిన్న దీపం కానీ ఎప్పుడు వెళ్తూ ఉండాలి సో ఆ దీపము జ్ఞానము నాకు సింబల్ ప్రతీక సింబల్ ఎప్పుడు కూడా జ్ఞానము దీపము పెట్టింది జ్ఞానాన్ని దీపంతో పోలుస్తాం ఎందుకంటే దీపం వెలిగించగానే మీకు అన్ని వస్తువులు సుస్పష్టంగా విడివిడిగా కనబడతాయి దీపం లేనప్పుడు చీకట్లో అంత అలికే చిన్నస్తుంది చీకట్లో నడుస్తుంటే పళ్ళము ఎత్తు తేడా తినా అంత సమానంగా ఉన్నట్టుగా భావపడుతుంది అంత అలికే తర్వాత చీకట్లో నడుచుకుంటే మధ్యలో ఘటపటాని వస్తువులు అన్నీ ఉంటాయి కానీ అవి ఏమీ లేనట్టుగా అక్కడ ఏమీ లేనట్టుగా కనపడాలి అంత అంతా కూడా కలి అలగాపురం అయిపోయి కలి చేసినట్టుగా ఉంటుంది అలికేసినట్టుగా ఉంటుంది ఏమి ఇంకా ఆ స్థితిలో ఎప్పుడైనా మీరు పరిశీలించారు మీరు చీకట్లో నెలకొని మీకు ఎంత ఇంత ఉంటుంది కరెంటు పోయి అలా చీకట్లో కూర్చున్నారనుకోండి యు ఫీల్ వెరీ డిస్టర్బ్డ్ ఎందుకని ఎందుకు డిస్టర్బెన్స్ ఏంటి అలాగే జాగ్రత్తగా మంచం మీదకి వాలేసి అక్కడే పడుకొని నిద్రపోవచ్చు కదా డిస్టర్బెన్స్ ఉంది డిస్టర్బెన్స్ ఎందుకంటే అన్ని స్పష్టంగా చూస్తూ ఉండాలి మేము అప్పుడే నేను కంఫర్టబుల్ గా ఉండగలుగుతా నేను వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే ఆ చీకటి మనిషిని తన ఇబ్బందికి గురి చేస్తుంది మనకు అనుభవంలో ఉండే అలాగే చీకట్లో వస్తువులు స్పష్టంగా కనపడక దారి తెలియక ఎత్తు పల్లాలను గుర్తించలేక మీరు ఇబ్బంది పడుతూ ఉండగా తక్కువ మన దీపం కలిగిందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు వాడి ముఖం చూడాలి ఆత్మహానందం కలుగుతుంది ఏదో డబ్బు వచ్చి ఒళ్ళు పడినంత ఆనందం కలుగుతుంది దీపం కంటారు కరెంట్ వచ్చినప్పుడు మీరు చూసారా కరెంట్ వచ్చినప్పుడు చేరించాలనుకుంటారు పెద్దలు కూడా అమ్మయ్యా బతికేది దేవుడా కరెంట్ వచ్చింది ఆ దీపము యొక్క మహిమలు దీపము యొక్క మహిమ ఏమిటంటే అది మనకి వస్తువులన్నిటినీ వివేకపూర్వకంగా అంటే తేడా స్పష్టంగా తెలిసే విధంగా చూడ్డానికి సహాయం చేస్తుంది అందుకోసం దీపం అంటే మనకంత ప్రీతి అలాగంటిది జ్ఞానము జ్ఞానము ఉన్నవాడు హీ విల్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్ అంటే అన్ని సుస్పష్టంగా క్లియర్గా కలగాపులగలు లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా అన్ని స్పష్టంగా తెలుస్తాం క్లియర్గా కన్ఫ్యూషన్ లేకుండా అన్నీ స్పష్టంగా తెలుస్తా ఒక కొన్నా దగ్గరికి వచ్చారు చూడండి ఆత్మ ఉంది కదా ఆత్మ నుంచి పైకిలు వేసినప్పుడు ఆ కుండలన్నీ పైకిలు వేసినప్పుడు అప్పుడు ఆత్మ పైకి వెళ్తుందంటారా తర్వాత ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుందంటారని ఇలాగేదో అడిగాడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు గడగడగడ మనిషి నుంచి తగినట్టుగా అడిగేశాను అడిగిస్తే నేను ఇప్పుడు చూడపా నీ దగ్గర అన్ని పదాలు ఉన్నాయి పదజాలం అంతా ఉన్నాయి టెర్మినాలజీ అంతా ఉన్నాయి కానీ నీకు క్లారిటీ అనేది ఏమీ లేదు ఆత్మ అంటావు బ్రహ్మంటావు కుండలని అంటావు స్వర్గం అంటావు కిందకంటావు పైకి అంటావు లేచిందంటావు అనాహత ఎక్కడ ఉంటావు విసింది ఎక్కడ అన్ని పదాలు ఉన్నాయి మీరు వాక్యాలు కట్టేసి కూడా చెప్పేస్తాం కానీ మీద లేదు ఒక్కటే అదేంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అది లేదు సో ఆనంద ఘనం అన్నాడు ఆనందము ఘనం అయిపోతుంది చాలా ఘనంగా ఉంటుంది క్యాస్ అర్థం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ నాట్ దీ జస్ట్ నో పదాలు ఉచ్చరిస్తున్నాడే తప్ప లెక్చర్ చెప్తున్నాడే కానీ విషయం తెలియదు కాబట్టి క్లారిటీ అఫ్ థాట్ దాన్ని సంస్కృతంలో వివేకము అంటారు జ్ఞానము జ్ఞానము అంటే వివేక జ్ఞానమే వివేక ప్రత్యయానికే జ్ఞానము పేరు ఆత్మజ్ఞానం అని పేరు వివేక ప్రత్యయం తేడాగా తెలియదు ఇంజేపర మీకు మనం చేశా చీకట్లో ఇది ఇది మైపు ఇది టేబుల్ ఇది వస్త్రము ఇది పుస్తకము అనే తేడా తెలియదు అంత అలికేసినట్లు దీపం వేయగానే అన్నీ తేడా తేడాగా విడివిడిగా తెలుస్తూ ఉంటాయి ఎత్తు పొలాలు తెలుస్తూ ఉంటాయి ఎత్తు మీద వేయాల్సిన విధంగా ఎత్తు మీద అడుగు వేస్తారు పళ్ళల్లో వేయాల్సిన విధంగా పళ్ళల్లో వేస్తారు బ్యాలెన్స్డ్గా నడుస్తారు లత కింద పడుకుంటారు క్లారిటీ అంటారు క్లారిటీ ఉండాలి మూర్ఖంగా ఉంటాం తెలియదు తెలియదు ఉపన్యాసాలు ఇస్తారు కానీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండడం అది చాలా కష్టం ఆ క్లారిటీ ఉండదు ముఖ్యంగా వెళ్ళడంలో తర్వాత గురించి క్లారిటీ ఉండడం అంత సరళం కాదు మహాభాగ్యం అంటే కానీ అది లభించదు అది దీపం జ్ఞానం దీపం అంటే అలాగా వెన్నెలలో వస్తుంది అన్నట్టుగా కనపడతాం అన్నీ అలా కాదు స్పష్టంగా కనపడతాం సెవెన్ థింగ్ ఈజ్ క్లియర్ దీన్ని పాండిత్యం లేనంట క్లారిటీ ఆఫ్ థాట్ పాండిత్యం అంటే కూడా ఇదే యథార్థమైన పండి సో ది క్లియర్ థింకింగ్ కన్ఫ్యూషన్ లేని థింకింగ్ అది సామాన్యమైన విషయం కాదు దానికే జ్ఞానము అని అది దీపము వంటిది కాబట్టి దానికి జ్ఞానదీపము అంటే అటువంటి జ్ఞానదీపాన్ని నేను ఆ భక్తుల హృదయంలో వెలిగిస్తాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ఈ స్పేర్ వేసి కాబట్టి ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది శ్రీకృష్ణుడు భగవానుడు కనపడే ఎలా నీకు పది కోట్లు ఇవ్వమంటావా జ్ఞానదీపాన్ని వెలిగించమంటావా అని వెళ్ళేదనుకో మనం నిలమనాలి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి వెయ్యి కోట్లు ఇవ్వమంటావా జ్ఞానదీపం వెలిగించమంటావా అంటే జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి నీకు జ్ఞానదీపం కావాలా లేకపోతే ఇంకో యాభై ఏళ్ళ ఆయుధ్యాగం కావాలంటే నాకు వృద్ధ ఎవరో అరుగుతాయి నాకు జ్ఞానదీపాన్ని మీకు మహాసుఖాలు కావాలా జ్ఞానదీపం కావాలంటే నాకు జ్ఞానదీపమే ఇవ్వు ఎందుకంటే జ్ఞానదీపం కనుక మనకి దొరికితే మనకి ఇంకా ఆయుర్దాయం తక్కువైన పర్లేదు ఎక్కువైనా పర్లేదు జ్ఞానదీపం కనుక ఉంటే సంపదలు తక్కువైన పర్లేదు ఎక్కువైనా జ్ఞానదీపం లేకుంటే సంపదలు హానిమే చేస్తాయి తప్ప ఉపకారాలు చెయ్య జ్ఞానదీపం లేకుంటే ఆయుద్ధాయము దుఃఖాన్ని భయాన్ని నిగులుస్తుంది కానీ ఏ రకమైన ఉపకారం అనిపడతాను కాబట్టి అటువంటి జ్ఞానదీపాల్ని నేను వాళ్ళకి అనుగ్రహిస్తాను ఎందుకంటే వాళ్ళ మీద ఉండే ప్రీతి దయ వీళ్ళది మనం దయదలచాలి అని నాకు అనిపించి నేను వాళ్ళకి జ్ఞానదీపాన్ని అనుగ్రహిస్తాను తేషామేవానుకంపా అహమ జ్ఞానజంతమ నాశయాము చీకట్లను పార్వద్రో వేస్తాము దీంతో జ్ఞానదీపేన భాస్వత ఉజ్వలంగా ప్రకాశించే జ్ఞానదీపముతో చీకట్లను సరిమి వేస్తాము భాస్వత దీపము చక్కగా ప్రకాశించే అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ కర్ఫెక్ట్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండి అన్ని విషయములు గుణము దోషము అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉండడము అది భాస్వత జ్ఞానదీపం అటువంటి జ్ఞానదీపం యొక్క సహాయంతో అజ్ఞానం నుంచి పుట్టిన నేను పార్వద్రోలుతాను మరి ఇంత పనిని శ్రీకృష్ణుడు ఇంత పని చేయాలంటే ఆయన ఎక్కడుండి చేస్తాడు ఈ పనంత వైకుంఠంలో ఉండి చేస్తాడా స్వర్గంలో ఉండి చేస్తాడా లేకపోతే బృందావనంలో ఉండి చేస్తాడా ద్వారకలో ఉండి చేస్తాడా లేకపోతే లోకల్లో టెంపుల్లో ఉండి చేస్తాడా ఎక్కడ ఉండి చేస్తాడు అంటే ఆత్మభావస్థ అని చెప్పిన హార్ట్ కిస్టి టెంపుల్ మీ హృదయము నందు ఉంటాడు హృదయంలో ఎలా ఉంటాడు ఇప్పుడు ఒక ఓరాలో రెండు కత్తులు ఉన్నావు కదా వర అంటారు కదా షీల్డ్ దాంట్లో రెండు ఖర్చులు పడతాయా ఒకే కత్తి పడు సో అదేవిధంగా ఇక్కడ హృదయంలో ఆత్మ ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇప్పుడు దేవుడు వస్తానంటే చోటు ఎక్కడుంది అంటే అదే కాబట్టి అవి రెండు ఖర్చులు కావు ఒకే కత్తి ఆత్మభావస్థ ఆత్మరూపుడుగా ఉన్నవాడనయు నేను మరి దేవుడు ఆత్మకుడుగా ఉంటే మరి నా మాట ఏంటి నేను నేనంటే అర్థమైన నేనంటే ఇదిగో ఈ దేహము నేననేటువంటి అభిమానము కలిగిన జీవుడను ఆ జీవతత్వము నిత్య బుడగ ఆ బుడగ నీటిలో కలిగి కలి అది నీటి కంటే భిన్నంగా లేనే లేదు కాబట్టి నేను ఈ అజ్ఞానాన్ని పోగొట్టే పోగొట్టే దీపాన్ని వెలిగించి నీ హృదయంలో ఆత్మరూపడమే నేను నిలిచి ఉంటాను అని శ్లోకం చాలా గొప్ప శ్లోకం భాష్యకార్లు ఏమంటారో చూద్దాం దేశామేవా అంటే ఆ భక్తులకే ఏ భక్తులని పైన వర్ణించారో ఆ భక్తులు ఆ భక్తుల యొక్క క్యారెక్టర్స్ అన్నీ చెప్పారు మచ్చత్తా మచ్చత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతష్ట మాత్యం పుష్యంతిచ రమంతిచ సో ఈ లక్షణములు కలిగిన ఆ జ్ఞానులకు ఆ జ్ఞానులకే వారికి మాత్రమే ఎందుకంటే మీరు నాకు జ్ఞానం వద్దు బాబోయ్ నాకు ఆయుర్ధాలు వెళ్ళి నాకు నాకేమో ధనం ఇవి నాకు ఇది ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అనుకుంటే ఈశ్వరుడు వచ్చి ఆయన తత్వాన్ని అలా కోరికలు కోరుకోకూడదు నువ్వు జ్ఞానాన్ని కోరుకోవాలని చెప్పడం ఈశ్వరులు వచ్చేలా కదా సరే మీకు కావాల్సిన కోరికే తీసుకోమంటాయి అనివే కథను నామా శ్రేయస్యాది అనుకంపాఠం దయాహేతో సో వారికి అటువంటి నా భక్తులకు వారికి అనుకంప పోరాటాయి అంటే వారి మీద నాకు కలిగే దయ కారణం కదా ఏమిట దయ ఈశ్వరులకు భక్తుడి మీద దయ కలిగితే ఏదో లంక బిందులు తగ్గుతాయనుకోకూడదు లంక బిందులు తగితే ఏం చేస్తారు పట్టింది ఓ బిందులో ఎంత బంగారం దొరికింది ఏం చేస్తారు భోజనం చేస్తారా సో అదంతా కూడా అజ్ఞానం సో ఈశ్వరుడికి దయ కలిగితే ఆయన ఇలా చూపిస్తాడు అదే ఏమని కథన్ నామ శ్రేయస్య అరే చాలా భక్తుడుగా మర్చింది మద్దత ప్రాణులు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేసేటువంటి అంతర్ముఖుడు సో ఇతనికి శ్రేయస్సుడు ఏ విధంగా కలుగుతుందో అబ్బా ఏ కలుగుతుంది సుమా అంటే మనం ఈ జ్ఞానదీపాన్ని వీడి హృదయంలో వెలిగించేస్తే వీటికి మోక్షము కలుగుతుంది వీటి శ్రేయస్సును పొందుతాడు అది ఆ దయ యొక్క స్ఫరూ కాబట్టి దయా అంటే అలా అది యథార్థమైన దయా ఒకడు ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి అయా నాకు పది దానం చేయండి అని అడిగాడు అడిగితే ఆయన అన్నారు ఎలా వయస్సులో ఉన్నావు పది రూపాయలు దానం చేస్తే ఎందుకు ఇస్తావు రాదు ఎందుకు ఇస్తానండి వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళిన భోజనం చేస్తారు ఆటలుగా ఉండదు అంటే మరి నీకు ఆటలుగా ఉందంటే నీకైతే నీ ఉద్యోగం సద్యోగం లేదు అయితే పని చేయాలి నీకు నేను భోజనం పెట్టేస్తాను నువ్వు నా పని చేయవు పనిచేస్తే నీకు ప్రతి నెలా కొంత జీతం ఇస్తాను అప్పుడు నువ్వు ఈ ముస్ట్ చేసుకోవాల్సిన అవసరం అని అంటే చాలా బుద్ధి సరైన ఆఫర్ని తీసుకున్నాడు చాలా శ్రద్ధగా పనిచేశాడు పనిచేసి ఆయన యొక్క మనస్సుని చూడబోతున్నాడు ఇంతకే చెప్పొచ్చేది ఏంటంటే ఆయనకి ఒకే అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి కవిత కవితల మీద వస్తుంది కవిత్వాన్ని అమ్ముతాం ఆ కవిత్వాన్ని సాఫీ చేయటము దాంట్లో కొంచెం ఎడిటింగ్లు కరెక్షన్స్ చేయటము అవన్నీ చేసి ఇవన్నీ చాలా బుద్ధిమంటుంది శివ విష్ణోని శాస్త్రి గారి కథ ఆకర్ ఏమవుతుందంటే ఆ అమ్మాయినిచ్చి అబ్బాయికి తెలియదు సో అలాగే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నాకు వెంకటందు ఇవి అంటే పది రూపాయలు మనం నిష్టించుకున్నాను అన్నాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరాలి నాకు మోక్షాన్ని కావాలి జ్ఞానాన్ని అని కోరుకోవాలి కాబట్టి అప్పుడు భక్తులుగా ఉండి మచ్చత్తాహ మద్గత పురాణా అని చెప్పిన అపూర్ణమైన భక్తిని వీడు తన జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటే ఈశ్వరుడు వీరికి జ్ఞానదీపాన్ని అనుగ్రహిస్తాడు అహం అజ్ఞానజం అవివేకతో జాతం ఇచ్చాప్రత్యయలక్షణం మోహాంధకారం తమ నాశయా నేను అటువంటి భక్తులకు తమ హాన్ ఆశయాన్ని చీకటిని పారద్రోహం లేదు ఈ చీకటి ఎక్కడి నుంచి ఈ చీకటి అంటే ఏం చీకటి అండి చూడండి ఈ చీకటి అనేది తను జాగ్రత్తగా చేసుకోవాలి షేక్స్పియర్ అన్నాడు ఎప్పటికీ ఆ మాట ముచ్చుకొస్తూ ఉంటుంది షేక్స్పియర్ అన్నదాన్ని నా మాట కూడా చెప్తున్నాను ఎగ్జాక్ట్ There is only one darkness in this world, and that is the darkness of the universe. Hyde Park, Shakespeare, is a big one. The first-class vigraha is one of the first-class vigraha. He is a big one, and he is one of the first-class vigraha. He is one of the vigraha. He is one of the first-class vigraha. ప్రతి వీధి మూల్లో తూర్పు రేఖ లేకుండా ఏదో విగ్రహాన్ని పెట్టేసి ట్రాఫిక్ గడ్డొచ్చిట్లా పూర్వం మా చిన్నప్పుడు హైదరాబాద్ అంటే నెహ్రూ గారి విగ్రహం ఉంది హైదరాబాద్కి చిహ్నం ఏమిటంటే పండిట్ నెహ్రూ ఆ పావు ఇప్పుడు నెహ్రూ గారి విగ్రహం అందరూ మర్చిపోయి ఆ ముద్దా తీసేసేపోకూడదు ఉంది సో ఇప్పుడు పిచ్చి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాల కోసం ఇంకా ఉన్న విగ్రహాలు చాలా ఉంటాయి కొత్త కొత్త విగ్రహాల కోసం ఎదలేక రోడ్డు మధ్యలో విగ్రహం పెట్టే ఆ విగ్రహం చుట్టూ తిరిగి వెళ్ళడానికి ట్రాఫిక్ అంట వీటిలో ఒక సఫా ఈ విగ్రహం మాట ఎందుకు వచ్చింది ఎందుకు అవ్వడానికి వచ్చింది వాటెవర్ సో అక్కడ షేక్స్పియర్ విగ్రహం ఒకటే విగ్రహం షేక్స్పియర్ వీళ్ళు వీళ్ళు షేక్స్పియర్ని చూసారా పెట్టారా ఏవో కొన్ని స్కెచెస్ ఉన్నాయి షేక్స్పియర్ మీద స్కెచెస్ ఉన్నాయి డిక్కెన్స్ ఛార్లస్ డిక్కెన్స్ షేక్స్పియర్ యొక్క సాహిత్య మంత్రిని బయటకు తీసి అతని యొక్క ఆ గ్రామాన్ని వెళ్ళి విజిట్ చేసి అదంతా చేసేదాన్ని ఛార్లస్ డికెన్స్ చేయించారు ఆ టైంలో ఏవో కొన్ని స్కెచెస్ పెరితాయి ఆ స్కెచ్ను ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేశారు షేక్స్పియర్ పెడతాం అది ఒక ప్రామినెంట్ ప్లేస్ లో పెట్టారు ఎక్కడ పెట్టారో నాకు తెల్ల చూస్తూ లేదు హైడ్ పార్ట్లోనూ ఎక్కడ పెట్టారు ఆ విగ్రహం కింద ఈ వాక్యం రాసి ఉంది ఇది షేక్స్పియర్ కుట్రలోనూ లేక ఒక డ్రామా నుంచి వచ్చింది ఆ జైల్లో ఉంటాడు జైల్లో ఉంటే వీడు వెళ్తాడు వీడిని కలిసి రావుతాడు అది నీ జైలు గది లోపల చాలా చకితగా ఉండేమో కదా అని వీడేమో వాటితో సానుభూతిని ప్రకటిస్తారు అంటే వాళ్ళు ఏంటో ఈ చీకటి సమస్య కాదు కదా ఈ హృదయంలో ఉన్న చీకటి ప్రధానమైన సమస్య ఈ బాహ్యమునందు చీకటి సమస్య కాదని ఈ మాట చెప్తారు దేజ్ ఓన్లీ వన్ డాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ ప్రతి స్త్రీ డాక్టర్స్ ఈ చీకటి సమస్య కాదు నిజానికి బాహ్యమునందు చీకటి ఇప్పుడు అంటారు వాళ్ళు కూడా మనవంతులు పెట్టేదంటే మనం సౌకర్యం కోసం ఇప్పుడు మనం హైగా నిద్రపోవాలంటే సంతే చీకటి పడిందంటే ఇంకో రెండు మెదుగులు గుడకేసుకొని చారు వరం తినేసి కొంచెం విశ్రాంతి తీసుకుని పడుకొని పడుకోవచ్చు మళ్ళీ తెల్లారేకాలు రావచ్చు చీకటి చాలా సో సో దట్ పొగలు టైంలో మనం చక్కగా కష్టపడి పనిచేసుకుంది దానితో ఉపయోగకరంగా ఈ చీకటి ఎవరికి ఇబ్బంది పెట్టదు కానీ ఈ లోపల ఉన్న చీక త్రుశారా ఆ చీకటి చాలా హానిని కలిగిస్తుంది అంధకారం ఏమిటా అంధకారము మోహాంధకారం మోహము అంటే భ్రమ అని అర్థం భ్రమ మోహశబ్దానికి అజ్ఞానం అని కానీ ఇక్కడ అజ్ఞానము నుండి పుట్టినది అంటున్నారుగా కాబట్టి అజ్ఞానం అర్థం చెప్పకూడదు మోహానికి భ్రమ అని అర్థం అజ్ఞానము నుండి పుట్టిన భ్రమ అనే చీకటి భ్రమ అంటే డెల్యూషన్ అంటే మోహ అనే పదానికి అలాంటి అర్థం మోహ వైచిత్యే అక్కడ ఉన్నది ఒకటి వీడు తలచేది మరి ఒకటి అక్కడ కొయ్యి ఉంటుంది వీడు మనిషి అనుకుంటాడు మనిషి అనుకోడు దెయ్యం అనుకుంటాడు మనిషనుకోడు దెయ్యం అక్కడ దెయ్యం నిలబడి ఉంది కొయ్య పోవదు చీకట్లో ఉంటుంది ఏదో ఉన్నట్టుగా ఉంటుంది అలా నిలబడి నల్లగా కొంచెం వంతనగా అమ్మో ఇది తెలియజేస్తుంది వీడే